కీర్తన ఇరవై ఐదు వట్టి లేల వలవని చింతలేల దిట్టతనాన రక్షించ దేవుడుండగాను వట్టి విచారములేల వలవనిచింతేల దిట్టతనాన రక్షించ దేవుడుండగాను తాని బుద్ధెరిగితే తప్పు లేలవచ్చిని మానక ఏలిక లెస్స మన్నించుగాక మేనిలో పాపములేక మించిన భయమేటికి ఆనుకుని రక్షించ శ్రీహరియుండగాను చేరి తానే కొలిచితే జీతమేల తప్పిని తారకుడై దొరయే చేపట్టుగాక మారు ముద్రగాని మంచి మాడకు వట్టములేల తారు కాణగా హరితాని రక్షించగా తనవే కలిగితేను సలిగేల తప్పీని తన చెప్పినట్టు రాజు తాజేజుగాక పనివడి రాచవారి పనులకు బందయ్యేది నను శ్రీ వెంకటగిరినాథుడు రక్షించగా